ంపరా నారాయణం నమస్కృతం సరస్వతి మనం నలభై రెండో శ్లోకం చూడాలండి నలభై మూడు అయిపోయింది నలభై నాలుగు ఉత్సన్న మనుష్యాదన వాసవీమా హే జనార్దన సంబోధన జనులను పీడించువాడా సో అందులో నరకే నియత వాసంటుంటే నరకమునందు ఖచ్చితంగా నియతం అంటే ఖచ్చితంగా వాస మకాము నివాసము నరకలోకంలో వాడు తప్పకుండా నివాసం చేస్తాడు మరి ఆ రకమైన నరకలోక నివాసాన్ని ఇచ్చిన వాడు జనార్దనుడుగా ఏమవుతాడు కాబట్టి హే జనార్దన అంటే ప్రాణులను వారి కష్ట వారి పాప కృత్యములకు తగ్గట్లుగా పీడించేవాడు అని అంటే పని పెట్టుకుని ద్వేషభావంతో పీడిస్తాడని కాదు ఇప్పుడు ఈ ఎండలోకి వెళ్ళకుండా మీరు కూర్చున్నారు అనుకోండి సూర్యుడు మిమ్మల్ని పీడించడు మీరేదో పని పెట్టుకుని ఎండలో ఒంటిగంటకు మధ్యలో రెండు మీకు వెళ్ళాలనుకుంటే మిమ్మల్ని పీడిస్తాడు ఇది దేశంపుస్తా సో జనార్దన సో ఈ కులధర్మములు అంటే ఈ లుప్తపిండోదక క్రియా అని అనుకున్నాం కదా సో చూడండి మానవుని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే అర్జునుడు ఎలా ఆలోచిస్తున్నాడంటే మరణానంతరం స్థితి గురించి ఆలోచిస్తున్నాడు మరణము తదనంతర స్థితి శ్రీకృష్ణుడు ఇప్పుడు నువ్వు బతికున్నావు కదా నీ డ్యూటీ ఏమిటో నువ్వు డ్యూటీ నువ్వు చేస్తే కదా మరణం తర్వాత చూసుకోవచ్చు అని శ్రీకృష్ణుడు యొక్క ఆలోచన జీవించి ఉండగా స్థితి ఏమిటో చూసుకోవా నీకు తప్పవ్యాన్ని ఆలోచించు మరణం తర్వాత స్థితి గురించి అర్జునుడు ఆలోచన ఈ మరణానంతర స్థితి గురించినటువంటి విచారము మానవుల యొక్క మనస్సుని బాగా ప్రభావితం చేస్తూ ఉంటుంది చాలామంది జీవితం మరణానికి ఒక సన్నాహం మాత్రమే అన్నట్టుగా స్వీకరిస్తారు మీరు ముఖ్యంగా వైదిక సంస్కృతిలో ఉండేది వేదంలో కర్మకాండలో ఈ లక్షణం బాగా కనపడుతుంది నేను మీకు మనం జీవితము మరణం సద్గతి కానీ దుర్గతి కానీ మంచి జన్మ కానీ చెడు జన్మ కానీ పుణ్యలోకం కానీ పాపలోకం కానీ అవి వచ్చేది ఏదో మరణించిన తర్వాత వస్తుంది సో ది ఎంటైర్ ఎంఫసిస్ ఈజ్ ఆన్ డెత్ అండ్ ఆఫ్టర్ డెత్ సో లుప్తపిండోదక క్రియా బతికుంటాడు బతికుంటాడు బతికుండగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే కృతార్థుడౌదామని ఆలోచన ఉండదు చచ్చిపోయిన తర్వాత తగ్గట్టడము అనేది మానవ ముఖ్యంగా మతపరమైనటువంటి సంస్కారం కలిగిన వాళ్ళని వైదిక మతంలో కూడా బాగా బాగా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఎంత ఎంత గట్టిగా ప్రభావితం చేస్తుందంటే ఊహించలేము జీవితము మరణానికి ఒక నీడ వంటిది మాత్రమే ఆ రకంగానే భావన చేస్తారు జీవితం కూడా మరణము ప్రస్థానానికి ఒక సన్నాహం ఒక ఏర్పాటు మాత్రమే కాబట్టి అసలైన ప్రయాణం ఏదో చదువుతూ ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ప్రయాణం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి దానికి కావాల్సిన ఏర్పాట్లు అవి చేసుకోవాలి అంచేతనే ఒక తద్దినం పెట్టి కొడుకు ఒకడు కనుక ఆ మనిషి జీవించి ఉన్నంతకాలం దుఃఖిస్తుంది తద్దినం పెట్టి కొడుకు ఉన్నాడంటే ఆ మరణానికి కావాల్సిన సన్నాహాలు చేసుకోవడం పూర్తయింది అనే ఒక నమ్మకంలో ఉండిపోతాడు ఈ రకమైన కమిట్మెంట్ ఈ ఆగ్రహం మనుషుల్లో ఉదయాలు ఎంత బలంగా ఉంటుందంటే మన ప్రధాన మన మన సంస్కృతిలో ఒక ఒక కష్టం ఒకటి ఉంది నేను చూసిన కస్టమ్ కస్టమ్స్ హ్యావ్ దేర్ ఓన్ వాల్యూ అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ యూస్ఫుల్ కస్టమ్స్ బట్ నేను చూసిన కస్టమ్స్లో ఇంత ఇంత అధ్వాన్నపు కష్టము నేను ఎక్కడ చూడలేను ఫ్రమ్ ది బిగినింగ్ నేను ఐ వాస్ లుకింగ్ సీయింగ్ ఇట్ ఈ మధ్య తగ్గింది అది చూసినప్పుడల్లా కూడా బా ఇంత అధ్వానంగా ఉంది ఏమిటిదని నేను అనుకునేవాడిని అదేమిటంటే దత్తత స్వీకారము దత్తత తీసుకోవాలి ఒకడు దత్తత ఇస్తాడు ఇంకొకటి దత్తత తీసుకుంటాడు ఒక దగ్గర ఐదు ఆరుగురు కొడుకులు ఉంటారు వీడి దగ్గర బహు అధిక సంతానము ఇంకో వాళ్ళ దగ్గర వాడు వాడు కొడుకుని తీసుకుంటాడు వాడు పెద్ద ఒక్కని ఇవ్వడానికి తల్లి ఇష్టపడదు దీని మీద మళ్ళీ emotional problems. So. ఇచ్చే అక్కడికి వెళ్ళిపోతాడు కదా అక్కడ చుట్టుపక్కల తచ్చేటతూ ఉంటాడు కదా అది ఇంట్లో ఇవిడే అంత ఇమోషనల్ ఫీలింగ్ తప్పిస్తే ఇవ్వడమే ఉంది ఉంది ఇప్పుడు వీడికి ఇవ్వాలి దత్తత ఇవ్వలేదు అనుకోండి వీడి పెళ్ళాడి తల్లిదండ్రుల దగ్గరే కూర్చుంటాడు ఏమే వీడి వీడు ఎలాగో వెళ్ళి వాడు దత్తత ఇచ్చాడు ఇవ్వలేదని అనుకోవడమే కానీ బట్ ఆయన ఒకటే సరే ఆకలి కలుపుకోదు ఈ మధ్య పిల్లవాడు వీడు హీ శత్రువునరే అసలు దత్తత వాడి జీవితాంతం అనుకుంటాడు మా నాన్న తమ్మ నన్నేమో దత్తత ఇచ్చేసారని వాడు అనుకుంటాడు జీవితాంతం వాడు అది ఒక ఇమోషనల్ స్ట్రెస్లో ఉండిపోతాడు తర్వాత ఆ దత్తత తీసుకున్నవాడు వాడు వాడేదో ఒక పిల్లవాడిని తీసుకోవచ్చు కదా కాదు నేను తీసుకో వీడి అన్నగారికో వీడి తమ్ముడికో పిల్లలు ఉంటారు వాళ్ళని ఎవరిని పట్టించుకోడు ఎందుకంటే భార్య అంగీకారంతో చేయాలి కదా ఆవిడ వైపు పిల్లలు ఉంటారు ఆవిడ అన్నగారికో ఆవిడ చెల్లెలకో వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళని తీసుకు తెచ్చుకొస్తాడు దత్తత తర్వాత ఈ దత్తతగా వచ్చేవాడు నిరక్షరాస్యుడు నిరక్షర కుక్షి దత్తతగా వస్తాడు కుక్క మెడలో జన్యం వేస్తే అది ఎంత శోభగా ఉంటుందో వీడి మెల్లలో జన్యం వేస్తే అంత శోభగా ఉంటుంది వాడికి దత్తత టైంలో వాడికి ఒడుగు చేసి దంధ్యం వేసి ఆ తర్వాత దత్తత ఇస్తారు లేకపోతే వాడు ఒడుగు కూడా అసలు వాడికి సంధ్యావందనం వాడి జీవితంలో ఎప్పుడూ చేసి ఉండడు చెయ్యడు ఆ సంస్కారము లేనేలేదు వాడు దత్తతగా వెళ్తాడు ఏమిటి వాటి సాధ వాడు దినం పెడతారని నమ్మకమే వీళ్ళ ఆస్తి అంతా వాడికి వస్తుంది వాడు కేవలం ఆస్తి కోసం దత్తత ఇస్తారు వీళ్ళు వాడు కేవలం ఆస్తి కోసం దత్తకి వస్తాడు వీళ్ళు కేవలం ఆస్తిని చూపి మభ్య పెట్టి దత్తత తెచ్చుకుంటారు ఇంత కష్మలమైనటువంటి కష్టము ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే లుప్త పిండోదక క్రియా యొక్క భావన చూసారా అయిన తర్వాత తగ్గినం పెట్టి పడి ఉంటాడో ఉండడో ఆ భావన నుంచి ఆ పట్టుదల నుంచి వచ్చింది సో మనిషి జీవించి ఉండగా తన కర్తవ్యమేమి తను ఏ విధంగా ఈశ్వరుని ఆరాధన చేసుకోవచ్చు ఈశ్వరుని అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి జ్ఞానాన్ని ఎలా పొందాలి అని ఇంత ఉన్నతమైన స్థాయిలో ఆలోచించటం మానేసి నేను చచ్చిపోయిన తర్వాత తద్దినే ఎవరు పెడతాడు అని ఆలోచించటము అది చాలా తెలివి తక్కువ ఆలోచన చచ్చిపోయిన తర్వాత తద్దిన పెట్టి చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందని ఆలోచన చేయటం అంత పొరపాటు అదే ఎందుకంటే ఆత్మకి మరణం లేదు ప్రాణానికి వినాశం లేదు సూక్ష్మ శరీరము దాని యొక్క పుణ్యపాప కర్మలను అనుసరించి ఇంకొక దేహానికి పోతుంది ఈ మిగిలిపోయిన దేహము అది ఎప్పుడూ వినాశే అది పంచభూతాల నుంచి పుట్టింది అది పంచభూతాల్లో కలిసిపోతుంది ఏ విధంగా కలిసిపోయింది అన్నది ఈ మిగిలిన వాళ్ళ యొక్క లుక్అవుట్ కానీ ఈ వెడిపోయిన వాడు లుకౌట్ కానీ కాదు మిగిలిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళు ఏదో ఆ దేహానికి ఏదో వ్యవస్థ చేస్తారు వాళ్ళకుండే పరిస్థితిని బట్టి సంస్కారాలను బట్టి కలిసి చేపలు ఏదో ఏడుస్తారు విడిపోయిన వాడు లుక్అవుట్ కానే కాదు అండి కానీ దీని చుట్టూ బోల్డ్ అని కథలు కమామేషు ఎంత హడావిడంటే అసలు మొత్తం మతమంతా కలిపి తగ్దినాల దగ్గర సెటిల్ అయిపోయి లెవెల్లో దాని గురించి ఆలోచన సో అంత బలంగా వైది జీవితంలో ఇట్ ఈజ్ నాట్ ఎ కండెమ్షన్ ఇట్ ఈజ్ ఎ ఇట్ ఈస్ ఎన్ అబ్జర్వేషన్ ఐఎమ్ నాట్ కండెమింగ్ ఎనీథింగ్ ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్ ఆ హ్యూమన్ మైండ్ పనిచేసే తీరు ఎలా ఉంటుందా అని నేను ఆలోచిస్తున్నాను అంతకంటే లేదు సో శ్రీకృష్ణుడు ఇది ఏమీ అసలు ఆయన లెక్కలోకి తీసుకో సో మచ్ సో నేను ఆయన సర్ప్రైజ్ టు సీ ది యాటిట్యూడ్ ఆఫ్ హార్ధకృష్ణ ఆయన అసలు మరం భక్తి ఎలా చేయాలి ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకోవాలి అని దాని గురించి మాట్లాడతాడు ఈ గోళ అసలు సో చూడండి మతవాదులు అంటే బాగా కరడుగట్టినటువంటి మత ఛాందసవాదులు ఉంటారే వాళ్ళు ఆ పరోక్షమునకే పూర్తిగా కట్టుబడి ఉంటారు పరోక్షమే పరోక్షం గురించే భావన ఎప్పుడు అసలు మాట మాట్లాడి పరోక్షం గురించి మాట్లాడతారు ప్రత్యక్షం గురించి అసలు మాట్లాడినే మాట్లాడడం హీజ్ హీజ్ మైండ్ ఈజ్ ట్రైన్డ్ లైక్ దాట్ ఇంకీ నాస్తికవాదులు ఉంటారు వీళ్ళు పరోక్షాన్ని దుయ్యబట్టడమే వాళ్ళ పని వాళ్ళకి ప్రత్యక్షమే సత్యం కానీ వేదాంతము ఏమని అసలు ఈ పరోక్షము ఈ ప్రత్యక్షము దేని మీద ఆధారపడి ఉన్నాయో తెలుసుకోమని చెప్ పరోక్షం ప్రత్యక్షం రెండూ కూడా మిథ్యే నాస్తికవాదులు చెప్పినట్టుగా ప్రత్యక్షమే సత్యం పరోక్షం మిథ్య అనే మాట తప్పు ఈ మత ఛాందసవాదులు చెప్పినట్టుగా పరోక్షమే సత్యము ప్రత్యక్షం మిథ్య మరణానికి జీవితము సన్నాహము మరణము యొక్క నీడ మాత్రమే జీవితము అని ఈ విధమైనటువంటి ఆ మరణానంతర స్థితికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటువంటి లక్షణం ఉన్నదే అది మిథ్యే అదే సత్యం ఇది మిథ్యని వీళ్ళు ఈ రెండు వాదములు కూడా తప్పు పరోక్షము ప్రత్యక్షము రెండు కూడా మిథ్యా పరోక్షము ఇంద్రియ మన మా మానస వేదాంతము ఇన్ సర్టెన్ అకేషన్స్ నాస్తికవాదులను సపోర్ట్ చేసినట్టుగా మీకు ధ్వనించవచ్చు డెన్ సపోర్ట్ ఆల్టోగద అలాగే ఆస్తికవాదులను కూడా ఆల్టుగెదర్ సపోర్ట్ చేయడం ఇట్ ఇట్ స్ట్రైక్స్ ద గోల్డెన్ పార్ట్ విచ్ పరోక్షములకు అతీతమైన ఆత్మతత్వాన్ని బోధించే ప్రయత్నం వేదాంతం చేస్తూ ఉంటుంది అసలు వేదాంతుల యొక్క శ్రీకృష్ణుడు కూడా చెప్పబోతున్నాడు అసలు మరణము అనే దాన్ని ఒక ఈవెంట్గా గుర్తించడం అతను మరణాన్ని మీరు ఈవెంట్గా గుర్తిస్తే తత్పూర్వస్థితి తదనంతరస్థితి అని మళ్ళీ దాన్ని బేరీజ్ వేసుకోవటం ఇవన్నీ ఉంటాయి అసలు మరణానికి అసలు ఒక గుర్తింపే ఇవ్వడం ఎంత ఎంత రెక్లస్గా మాట్లాడతాడంటే శ్రీకృష్ణుడు మరణం విషయంలో గతాసు నగతాశ్చ నాను శం చిన్న కనబోతున్నాడు మొట్టమొదటి శ్లోకంలోనే గతాసు అగతాశువును ప్రాణం ఉన్నవాళ్ళు ప్రాణం లేనివాళ్ళు రెండు ఒకే కాడిని కట్టేస్తుంది రెండింటికి వేరువేరు స్థానాలను ఏర్పాటు చేయడం ఒకే ఒకే గుంజకి కట్టిపారేస్తారు రెండు రెండింటినీ కూడా సో ఆ విధంగా ఎంతో మౌలికమైన భేదము మీకు ఆ అప్రోచ్లో కనపడుతుంది రెడ్డి గారు రండి ఇక్కడ సీటు మీకు వెనకాల ఖాళీ ఉంది యూ యూ టు జస్ట్ గో ఇన్ దట్సాల్ లోపలికి వెళ్ళిపోతే మీరు విశ్రాంతిగా హాయిగా కూర్చోవచ్చు సో బట్ అర్జునుడు ఈ సమయంలో యుద్ధానికి ఈ మరణానంతర స్థితికి ఒక సంబంధాన్ని కలిపే ప్రయత్నం అర్జునుడు చేస్తున్నాడు ఓకే నేను ఐ ట్రైడ్ టు మేక్ అన్ అబౌట్ ద సోషల్ సైకాలజీ ఈ సందర్భంగా సోషల్ సైకాలజీ మీద అబ్జర్వేషన్ తప్ప మరొకటేం కాదు ఓకే ఇప్పుడు అంటాడు హే జనార్దన మనుష్యానం నరకే నియతం వాసభవతి ఇటువంటి మానవులకు నరకమునందు అంటే మరణించిన తరువాత నరకంలో తప్పనిసరిగా మకాము నివాసము ఏర్పడుతుంది కలుగుతుంది ఇది అనుశుష్మా అని మేము విని ఉన్నాము అంతా కూడా విన్నాడు వీడు విన్నమే కదండి అంతా విన్నమాటే కానీ దీంట్లో అంతకంటే మరేముంది అనుశుషుమా ఎవ ఎలా విన్నావో అను అంటే అనుసరించి ఆఫ్టర్ ఎవరోలో చెప్పగా విన్నాను అని అర్థం అను ఎవరో అంటే రోడ్డు మీద పోయే వాళ్ళు చెప్తే వింటారా అంటే రోడ్డు మీద పోయే వాళ్ళు ఇలాంటివి చెప్తారు మనిషి పాపం సంతానం లేకపోయినట్లయితే చచ్చిపోయిన తర్వాత నరకారికి పోతాడు అని ఏదో పురాణకారులు చెప్తారు పురాణంలోకి వెళ్తే కానీ మీకు ఇటువంటి మాటలు రావు పురాణంలోకి వెళ్ళాలి వెళ్తే ఇలాంటి మాటలు ఎవో ఉంటాయి కాబట్టి అనుశిషుమా పురాణాన్ని బోధించేటువంటి ఆచార్యులను అనుసరించి వాళ్ళు చెప్తూ ఉండగా సో మేము వినటం జరిగింది ఎటువంటి మనుష్యులు నరకానికి పోతారు ఉత్సన్న కుల కులధర్మములు ఉన్నాయి ఇక్కడ కులధర్మములు ఏమిటి కులధర్మములు ఇక్కడ ఉన్న కులధర్మములు లప్త పిండోదక క్రియా పిండాన్ని పెట్టడం రోదక తర్పణాలు ఇస్తూ ఉండటం తద్నాలు పెడుతూ ఉండటం ఇది దీనికి సంబంధించింది సో పితృ కార్యములను చేయాలి కానీ పితృకార్యం ఒక్కటే కాదు మొత్తం జీవితం అందగలిగిన పితృకార్యం ఒక్కటైన లెవెల్లోకి తీసుకెళ్ళకూడదాన్ని ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ టు ఎన్సెస్టర్ ఎన్సెస్టర్స్ని అంటే గడచిపోయిన వారిని మనం వంశీయుని గుర్తు చేసుకోవటం అన్నది అది అన్ని సమాజాల్లోనూ అన్ని మతాల్లోనూ ఉంటుంది అది ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటుంది రిచువల్స్ అన్నది అంతటా ఒక్కలాగే ఉంటాయని మనం అనుకోకూడదు ఒకే రకం రిచువల్స్ కరెక్ట్ అని అనుకోకూడదు ఒక్కొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి రిచువల్స్ సో రిచువల్ అనేప్పటికీ దానికి ఉండి లిమిటేషన్స్ దానికి ఉన్నాయి ఇట్ హ్యాస్ ఇట్స్ వాల్యూ ఇట్ హ్యాస్ ఇట్స్ లిమిటేషన్ రిచువల్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ప్రాబ్లమ్స్ ఆల్సో సో వీ షుడ్ హ్యావ్ ఎన్ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిచువల్ అండ్ అది ప్రొసీడ్ అకార్డింగ్లీ అంతేగాని అదే సర్వము అలా ఉండరాదు అది సరైన దృష్టికోణం కాదు కానీ మీరు ఆలోచించండి రుచువల్ చాలా స్థూలంగా ఉంటుంది జ్ఞానము అత్యంత సూక్ష్మంగా ఉంటుంది రెండూ కూడా దేరంది టూ ఆపోజిట్స్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ రుచువల్ అంటే స్థూలం అంటే స్థూలం ఎంత స్థూలం అంటే అది దాన్ని అనుష్ఠించడానికి కావలసిన పదార్థము స్థూలమైన పదార్థాలు కావాలి ఆఖరికి మీరు రిచువల్ అంటే ఏ టు జీ ఇట్ ఈజ్ స్థూలం ఆఖరికి దేవుడని మీరు అనేటువంటిది కూడా అది భావన లెవెల్లో ఉండదు అంత సూక్ష్మ స్థాయిలో ఉండదు భావన లెవెల్లో నుండి ఒక విగ్రహం రూపంగా స్థూల స్థాయికి వచ్చేస్తుంది రుచువల్ అనేప్పటికీ భావనాత్మకంగా మీరు రుచువల్ చేయలేరు దేవుణ్ణి నా హృదయంలో ఉంది అంటే వాటి రుచువల్ యు కెన్ డూ యు కెనాట్ డూ అని రిచువల్ సో హృదయంలో దేవుడు ఉన్నాడంటే ఏం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానం చేయడం అంటే ఏమిటి అన్ని ఇంద్రియ వ్యాపారంలోనూ విరమించుకుని తనలో తాను నిలిచి ఉండటం అయిపోయింది అక్కడ కర్మకి అక్కడ చోటే లేదు రిచువల్ అంటే ఏమిటంటే భావనలో భావనలో సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ ఈశ్వర తత్వాన్ని స్థూలమైన రూపానికి తీసుకురావాలి అప్పుడే మీకు రిచువల్ పాసిబుల్ అవుతుంది కాబట్టి దేవుడు స్థూలమే ఆ దేవుడికి అర్పించే అర్పణ పదార్థములు అన్నీ స్థూలమే చేష్టలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా స్థూలమైనటువంటి కర్మేంద్రియాలతో చేస్తారు కాబట్టి రిచువల్ ఈజ్ ఆల్ ది వే స్థూలము జ్ఞానము ఆల్ ది వే సూక్ష్మం ఇంత భేదం ఉన్నది సో వీ హండర్స్టాండ్ ది డిఫరెన్స్ క్రియర్లీ అండ్ రిచువల్ అనేది స్థూలం గనక అది దేశ కాలాల చేతను బాగా ప్రభావితం చేయబడుతూ ఉంటుంది అందుతను మా ఊళ్ళో ఈ రకంగా పెడతారు అదే కరెక్టు అని అనుకోకూడదు దేశాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఇప్పుడు తద్దినమే తీసుకోండి ఇక్కడ ఉన్న సందర్భం తద్దినం కాబట్టి తద్దినం మాట అంటున్నాను నేను తద్దినమే తీసుకోండి ఈ మీరు కోనసీమలో ఓ రకంగా హైదరాబాద్లో మరో రకంగా పెడతారు ఢిల్లీ వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది గయ మన వాళ్ళు వెళ్ళి శ్రాద్ధం చేసి ఈ వైదికులు గయ్య వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పే మంత్రాల చూసి చెవిలో వేళ్ళు పెట్టుకుంటారు ఈ దేవుట వెళ్ళి మొహమిత్సావ ఒక్క మంత్రం వెళ్ళి సరిగ్గా చెప్పట్లేదు ఇలా చేయిస్తున్నాడు ఏంటి మా ఇంట్లో అయితే తద్దినం ఎంత పకడ్బందీగా పెట్టుకునేవాళ్ళం ఈ గైలో ఈ తజ్ఞం ఏం బాగులేదు అని వీళ్ళందరూ పాపం చాలా బాధపడతారు అలా బాధపడక్కర్లేదు ఎందుకంటే దేశ బట్టి రిచువల్స్ మారిపోతూ ఉంటాయి కాలాలను బట్టి మారిపోతుంది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న రిచువల్ ఈ ఏడాది ఇప్పుడు ఉండదు కళాలలో మారిపోతూ ఉంటాయి రిచువల్స్ పూజ ఎంతల్లా మారిపోయిందండి ఎందుకంటే మా చిన్నప్పుడు నుండే విధంగా పూజ ఇప్పుడు లేనేలేదు అంటే అది గొప్పగా ఉండేది ఇప్పుడు తక్కువగా ఉందని నేను అంటలేదు ఆ లక్షణాలు లేవు ఇప్పుడు పూజలో ఇప్పుడు అంతా రకరకాల పద్ధతులు వచ్చేసే పూజలు మా చిన్నప్పుడు మామూలుగా మనకి తెలిసి హారతి ఇవ్వాలంటే ఓ పిసర ఓ పిసర హారతి కర్పూరం తీసుకుని హారతి ఇచ్చేవారు అందరూ దండం పెట్టుకునేవారు ఇప్పుడు హారతి ఇవ్వడం అంటే ఏటో తెలుసు అండి ఎదార్ సర్టెన్ పూజాస్ వేరు హారతి టేక్స్ హాఫ్ అన్ అవర్ అండ్ ఇంకా కర్పూరం కావాల్సి ఉంటుంది హారతికు ఒక ఒక కేజీ కర్పూరం కావాల్సి ఉంటుంది అక్కడ బిల్డింగ్లు కనుక కొంచెం పక్కా కాకుండా అది సేఫ్టీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి హారతిలో తర్వాత హారతిచ్చేపుడు మామూలుగా దీపం అర్పేసి హారతిస్తే ఆ భగవాను యొక్క రూపాన్ని దర్శించేవాళ్ళు మనస్సులో ప్రతిష్ఠించుకోగలుగుతారు అనే ఒక పద్ధతి దీపం ఉంటే అర్పేసి హారతి ఇవ్వడం సో దట్ ఈశ్వరుడు ఒక్కడే కనపడతాడు బాగా బలంగా మిగతా అన్నీ బలంగా కనపడవు అని సో కానీ ఇప్పుడు అలా కాదు హారతంటే అది డ్యాన్స్లు చేస్తారు గెంతులు వేస్తారు పరుగులు తీస్తారు ఒక ఆయన పరుగు తీస్తూ హారతి ఇవ్వడం నేను ఎరుగుదాను భక్తులు అందరినీ తప్పుకోకుంటారు ఇలా ఇలాగ అందరూ ఎందుకంటే అందరూ వరుస పెట్టి నిలబడి ఉంటారు బికాజ్ ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు పరిగెత్తుకుంటే వచ్చినప్పుడు ఈ భక్తులు అడ్డు వచ్చేటట్టుకోండి ఆ హారతి పండ్లని వీడిని ఆయన ఆయన అంత వేగంగా ఉంటారు ఆ టైంలో ఎవరో అడ్డు వెళ్ళకూడదు అందుకోసం ఎలా అయితే మినిస్టర్ గారు వస్తుంటే తప్పకుండా తప్పకుండా ఉంటారో ఆ విధంగా నేను చూశాను తప్పకుండా తప్పకుండానే భక్తులు ఆర్గనైజర్స్ అందరూ దారి దారి ఏర్పాటు చేశారు ఆ అంత దారి అంతా కరెక్ట్గా ఉందా ఉంది అనగానే ఆయన అక్కడ మొదలుపెట్టారు ఓ పళ్ళెల్లో ఇంత పెద్ద హారతి గర్పూరం పెట్టుకుని పరుగు పొరుగు పరుగుని వచ్చి ఈ దేవుడి దగ్గర వచ్చి ఇలా గెంతులు వేసేస్తో హారతిచ్చి మళ్ళీ పొరుగులో వెళ్ళిపోయి అలాగే ఇలా ఎదో చేసేస్తారు ఆ విధంగా దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి రిచువల్స్ రకరకాలుగా మారిపోతాయి మీ ఉద్దేశంలో ఎవడెలా పరిగెత్తుతున్నాడని మీరు అనుకోవచ్చు బట్ ఫర్ హిమ్ దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిచ్యు పార్ట్ రిచ్యూ ఆయన హీజ్ స్పెషల్లీ ఆయన పెద్ద ఆయన హీఈస్ ఎ స్పెషల్లీ ఇన్వైటెడ్ ఫర్ హారతి పర్పస్ అండ్ హీ ఛార్జెస్ సమ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫర్ హారతి లోన్ whatever. So, వాట్ ఎవర్ సో సో రకరకాల పద్ధతుల్లో ritual ఉంటాయి ekkada లో ఎక్కడా ritual ane రిచువల్ అనే మాట లేదు కర్మ ఎందు వికల్పం ఎలా illa కర్మలు alla చేయొచ్చు అలా చేయచ్చు కర్తం అకర్తం అన్యథాకర్తం శక్యతే చేయొచ్చు చేయకపోవచ్చు లేకపోతే హారతి ఇవ్వడానికి వీలు లేకపోయింది అనుకోండి నిరాజనార్థం అక్షతాను సమర్పే అనొచ్చు అక్షంతలు వేసేసి ఊరుకోవచ్చు హారతి ఇస్తూ ఇప్పుడు నేను చెప్పిన లెవెల్లో హారతి ఇవ్వచ్చు సోమిని వేసి కనిపెట్టాను అన్యథాకర్త్వం శక్తి లేకపోతే సింపుల్గా ఇవ్వచ్చు కూడా సో ఇన్ని రకాలుగా రిచువల్స్లో వికల్పాలు ఉంటాయి కానీ జ్ఞానమునందు ఎట్టి వికల్పము ఉండదు కాబట్టి సో ఇక్కడ రిచువల్స్ అన్నీ కూడా దెబ్బతినేస్తాయి ఈ యుద్ధం కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ మనుషులు చచ్చిపోతే అప్పుడు చాలా దోషాలు తర్వాత ఇక్కడ సంకటమన ఒకటి ఇప్పుడు ఈ యంగ్ మెన్ అందరూ కూడా మరణిస్తే యంగ్ లేడీస్ దే విల్ బి ఇన్ లార్జ్ నెంబర్ ఇన్ దిస్ సొసైటీ అప్పుడు దే విల్ బి ఇంటర్ మిక్సింగ్ ఆఫ్ రేసెస్ అండ్ ఆల్ దాట్ ఇప్పుడు అమెరికా అమ్మాయిని ఇండియా కూడా పెళ్ళాడనుకోండి ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఓ కొడుకు పుడతారు వాడు ఎంత దినం పెడతాడు సంక వర్ణ సంకరం అయిపోతుంది కదా వర్ణ సంకరణ అంటే సార్ రేషియల్ మిక్సింగ్ సో రేషియల్ మిక్సింగ్ వల్ల వచ్చిన నష్టం ఏం లేదు డబ్బు అది డబ్బు దస్తం అవన్నీ మామూలుగానే ఉంటాయి తర్వాత ఆర్థికమైన ప్రగతి చదువు సంఖ్యా వాటికేమో అడ్డు రాడు అందుకే తద్దినానికి అడ్డు వస్తుందండి ఒక్క మాటలో చెప్పాలంటే తద్దినానికి దగ్గరే సమస్య వస్తుంది రేపు వీడు పెరిగి పెద్దవాడు అవుతాడు ఇప్పుడు వీడు తద్దిన ఎవరికి పెడతాడు ఎలా పెడతాడు తాతలకి ముత్తాతకి మూడు తరాలకు దాకా తర్పణాలు ఇస్తారు ఈ మూడు తరాలకి వీడిస్తే మరి వాళ్ళకి అందుతుందా వాళ్ళకి అది ఏమైనా ప్రయోజనం ఉంటుందా అన్ని సమస్యలే కాబట్టి ఈ వర్ణ సంకరం వచ్చేస్తుంది అని ఈ విధంగా అర్జునుని యొక్క ఆవేదన ఉత్సన్న కులధర్మానం కులధర్మాలు పోతే అది ఆవేదన సో ఈ ఆవేదన కేవలము ఈ అంశము వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది నేను మనవ చేస్తున్నా ఆ ఒక్క రిచువల్కి మాత్రమే పరిమితమై ఉంటుంది ఒక్క రిచువల్ని అతి అధిగమించగలిగితే అది ఒక్కటే కదక రిచువల్ లక్షలాది రిచువల్స్ ఉన్నాయి నేను చెప్తూ ఉంటా సలహా నన్ను ఈ ఇది అందరినీ మనస్సును పీడించే సమస్య ఇది నేను చెప్తూ ఉంటాను మీరు చింతచేయకండి తద్దినం గురించి మీరు చింత చేయకండి మీరు తద్దినం యొక్క లక్షణం ఏమిటంటే దాని స్పిరిట్ ఏంటంటే యు టేక్ ది స్పిరిట్ అండ్ ప్రొసీడ్ బై దాట్ సో నేనే ఒక కల్పన చేసి ఆ స్పిరిట్ని రక్షించే విధంగా కల్పన చేసి నేను సలహా చెప్తాను నేనేమో సలహా చెప్తానంటే మీ పేరెంట్స్కి తలుచుకునే ఆ రోజు వాళ్ళ ఫోటోగ్రాఫ్ ఒకటి పెట్టి ఆ ఫోటోగ్రాఫ్కి ఒక దండ వేయండి అది కూడా రిచువలే కదా ఇప్పుడు మంత్రపూర్వకంగా మీరు పితరం పితామహం ప్రపితామహం అని అన్నారు ఇప్పుడు పితరం ఏదో పేరు తెలుస్తుంది పితరం సుబ్బయ్య శర్మ పితరం పితామహం పేరు తెలుస్తుంది ప్రభితామహం పేరు తెలియదు ఏం చేయాలి ఆయన అడుగుతారు పురోహితులు పుత్తాత్ గారి ఏమో తెలియదండి అంటే ఆయన ఏమో విచారించడం తెలియకపోతే ఆయన సచ్చు చూట్లేముట్టు ఆయన దగ్గర రెడీగా ఉంటుంది అది పెట్టేస్తారు ప్రభితామహం పేరు తెలియలేదు ఆ పేరు తెలియకపోతే ఆయన ఏదో ఏదో రెడీమేడ్ పేరు సుబ్రహ్మణ్య శర్మ నామానం ప్రభితామహం ఉపహాస్యే హీస్ నేమ్ రెడీ ఇప్పుడు మీరు జాతకం చెప్పినందుకు వెళ్తారనుకోండి మీ నక్షత్రం ఏడు అని అడుగుతాడే అదే నాకు నక్షత్రం తెలియదంటే తెలీదా పర్వాలేదు నేను నీకో నక్షత్రం ఇస్తాను అది గుర్తుపెట్టుకోమని ఆయనే నక్షత్రం ఇచ్చేస్తాను మీరు ఆ నక్షత్రం మర్చిపోతే ఇంకో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇంకో నక్షత్రం ఇస్తారు పర్వాలేదు హీ విల్ గివ్ ఎ నక్షత్రం టు యూ ఆ ఇరవై ఏళ్ళలో ఏదో నక్షత్రం ఇస్తారు చా చూ చో చో కృత్తిక అలా లిస్ట్ ఉంది ఆ లిస్ట్ ప్రకారం నక్షత్రం ఇచ్చేస్తాడు ఈ పేరు పేరుని నక్షత్రం ఇస్తారు నామ నక్షత్రం అనే పేరు సో వాటెవర్ కనుక ఈ దిస్ కైండ్ ఆఫ్ నేను చెప్పే సలహా ఏంటంటే ఫోటోగ్రాఫ్ ఎట్లా పేరెంట్స్ ఫోటోగ్రాఫ్ పేరెంట్స్కి కదా శ్రాద్ధం అంటే గ్రాండ్ పేరెంట్స్కి ఎలా అవ్వలేదు సో ఆ ఫోటోగ్రాఫ్ పెట్టండి పెట్టి ఒక ఫోటో ఒక మాల ఒకటి వేయండి ఓ దీపం వెలిగించండి మన సంస్కృతిలో దీపం దీపం జ్ఞానానికి చిహ్నం అనేక విలువలు దీపం సాటి ఇంకేం లేదు మీరు దీపం వెలిగిస్తే ఓ పెద్ద రిచువల్ అయిపోయింది అక్కడికి ఆల్రెడీ యూ హెవ్ పెర్ఫార్మ్ ఏ వండర్ఫుల్ రిచువల్ సో దీపారాధన అది చేయండి చేసి మీ తల్లిదండ్రుల పేరు మీద కొంత అన్నదానం చేయండి ఎందుకంటే పిండము ఉదకము కదా లక్త పిండోదక క్రియా పిండము ఉదకము పిండము ఉదకమంటే ఏమిటండి అన్నము మంచినీళ్ళు బస్ కిత్నా ఆసాన్ బాత్ వెరీ సింపుల్ థింగ్ సో మీ తల్లిదండ్రుల పేరు మీద చక్కగా అన్నదానం చేయండి అన్నదానం ఎవరికి చేస్తారో ఆకలిగా ఆకలికి అన్నాం ఎవళ్ళు ఆకలిగా ఉన్నారో వాళ్ళకి అన్నదానం కాబట్టి మీకు అన్నదానం చేయడానికి మాకు ఒంటరి సాధన ఇప్పుడు అమెరికాలో అన్నదానం ఏం చేస్తారు అమెరికాలో దేట్ ఉన్నాం అన్నదానం అనేది ఒకటి ఉంటుందని తెలియదు దేని ఉన్నాం వాళ్ళకి రెస్టారెంట్ నడపడం ఉంటుందని తెలుసు కానీ అన్నదానం ఉంటుందని తెలియదు వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు గెస్ట్ వచ్చాడు అనుకోండి ఆ గెస్ట్ వీడియో కలిపి హోటల్కి పోతారు హోటల్లో ఎవరి బిల్లు వాళ్ళు ఇచ్చుకుంటారు గెస్ట్ ఏమిటండి ఇంక వాటికైనా గెస్ట్ ఈజ్ కరెక్టే ఎవరి బిల్లు వాళ్ళు ఇస్తారు ఇంక గెస్ట్ ఏమిటి శాన్ ఫ్రాన్సిస్కోలో మేము అందరం లంచ్ చేస్తున్నాం లంచ్ చేస్తుంటే బిల్లు ఇచ్చే సమయం వచ్చింది లంచ్ అయిపోయింది బిల్లు ఇచ్చే సమయం వచ్చింది బిల్లు ఇచ్చే సమయం వచ్చింది కూడా ఆ బిల్లు వాడు మామూలుగా మన దగ్గర వెళ్ళేస్తారు బిల్లు ప్రింటెడ్ బిల్లు ఉంటుంది దాన్ని ఒక ఫోల్డర్లో పెట్టిస్తారు మన దగ్గర ఇస్తే వన్ ఆఫ్ ఫస్ట్ బిల్ టేక్ అండ్ పుట్టు సమ్ మనీ అండ్ గివ్ బ్యాక్ వాడు ఫోల్డర్లో పెట్టివ్వలేదు బౌల్లో పెట్టించాడు బౌల్ మెటాలిక్ బౌల్లో పెట్టించాడు ప్లాస్టిక్ బౌల్ కొంచెం విశాలమైన బౌల్లో దేవిటబ్బా వీడు ఫాలో ఇవ్వాల్సింది బౌల్లో ఇస్తున్నాడు ఏమిటని నేను కొంచెం ఆశ్చర్యపోయాను ఓ శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలా ఉంటుంది కాకోసం అని అనుకున్నాను ఈ లోపల ఆ బిల్లు చూశారు ఇది హండ్రెడ్ అండ్ ఎయిట్ డాలర్స్ అంతే వెంటనే ఎంతమంది సెవెన్ రిమూ స్వామీజీ సో సిక్స్ సిక్స్ ఇంటూ ఎయిటీన్ అని వాళ్ళు ఎయిటీన్ వెయ్యిపోతున్నారు కాగితం దాంట్లో బౌల్లో పెట్టేస్తే ఎయిటీన్ ఎయిటీన్ నేను స్టాప్ పెట్టారు ఆ బిల్ నేను తీసుకున్నా హండ్రెడ్ అండ్ లేదండి ఆ తర్వాత యువతలకు వచ్చాం ఆర్గనైజర్స్ చిన్న పుచ్చుకున్నాం నన్ను అడిగారు తర్వాత వై యూ డీట్ దట్ నేను ఏమిటండి ఎవరు పోయినా వాళ్ళు ఇచ్చుకోవడం ఏంటి మీలో ఒకళ్ళు ఇచ్చుకుండాల్సిందే దట్ ఈస్ ది ఇండియన్ సిస్టమ్ నాకు తెలిసి ఇండియాలో వన్ హోస్ట్ విల్ బి దే వాళ్ళందరూ ఇండియన్సే మంచి ప్రశ్న అంటే ఒకళ్ళిద్దరు అమెరికన్స్ ఉంది ఇండియన్ సిస్టమ్ ఏమిటంటే ఒక హోస్ట్ ఉంటారు తర్వాత నా సిస్టమ్ ఏమిటంటే మీ అందరికంటే పెద్దవాణ్ణి నేను మీకు అందరికీ క్యాలిఫోర్నియాలో లైఫ్ ఈజ్ హార్డ్ ఐటలియా శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా కాస్ట్లీ లైఫ్ వాళ్ళు ఊరికే డబ్బు సంపాదిస్తున్నట్టు కనపడతారు కానీ వాళ్ళు డాలర్లకి చాలా ఇబ్బందిలో ఉంటారు చాలా కాస్ట్లీ లైఫ్ మకాం దగ్గర నుంచి అన్నీ కాస్ట్లీయే అమెరికాలో మిగతా చోటు అట్లీస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ లైఫ్ అందుకోసం వాళ్ళు కొంచెం కన్జూస్గా ఉంటారు దీస్ ఇస్ వాట్ ఐ నోటీస్ట్ కాబట్టి వాళ్ళు ఏదో ఉంటారు నాకు ఏ ఇబ్బంది నేను కాబట్టి ఐ హైట్ సో దేవర్ ఎ బిట్ స్టండ్ ఐ టోల్ దమ్ లెట్ అస్ డూ దిస్ వే సో ది పాయింట్ ఈజ్ జస్ట్ గివ్ ఫుడ్ అండ్ వాటర్ ఫుడ్ అండ్ వాటర్ రుక్త పిండోదక క్రియా ఇచ్చేస్తే అదే శ్రాద్ధం కాబట్టి బేదలకి అన్నదానం చేయటం ఆకలికి అన్నదానం ఈ మధ్యన మన వాళ్ళు ఇండియా వాళ్ళు అక్కడ మొదలుపెట్టారు మనహాటంలో కరెంటు పోయింది రెండు రోజులు కరెంట్ పోతే ఇంకా రెస్టారెంట్స్ అన్నీ బంద్ ఇక్కడైతే పెట్రో మార్క్స్ రైట్ పెట్టి నడిపిస్తారు కె రెస్టారెంట్ చెక్కపల్లతోటి అన్నం వందేసి పెట్రో మార్క్స్ రైట్తో సర్వ్ చేసేస్తాడు అక్కడ ఇంకా వాళ్ళకి అదేం ఎరగరు కరెంట్ పోతే ఏం చేయాలో ఎరగరు పళ్ళు తోముకోవాలనుకోండి కరెంట్ పోతే పళ్ళు తోడేస్తాడు ఎందుకంటే పళ్ళు తోకి బ్రష్కి కరెంట్ పెట్టింది ఆ కెరెంట్ లేకపోతే ఇంకా పళ్ళు ఎలా తోముకోవాలో వాడికి తెలీదు అద్దే ఫీజుల దేలే ఎలా పళ్ళు తోముకుంటా కరెంట్ లేకుండా సో అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఒక లంగర్ హౌస్ లంగర్ ఒకటి పెట్టారు మన హాటల్లో పెట్టారు గమ్ముని ఎవరో మంచి ఐడియా ఇచ్చారు అరే అన్నదానం గమ్ముని దే స్టార్టెడ్ సర్వింగ్ ఫుడ్ ఇన్ ప్లేస్ ఫుడ్ తీసుకుని అమెరికన్స్ అక్కడ ఇంక ఫుడ్ లేదు ఇంటికి వెళ్దామంటే ట్రాన్స్పోర్ట్ లేదు అక్కడ హోటల్స్లో ఫుడ్ లేదు ఏం చేస్తారు వర్దేకండు సో ది మెసేజ్ స్ప్రెడ్ అయి అండ్ దే కేమ్ అండ్ స్టూడ్ ఇన్ ఎ క్యూ దెన్ దేవర్ అమౌంట్ టు గివ్ ఎ మనీ నో మనీ ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఎస్ how this is indian culture my god what a thing it is bharatadesham vedadesham antar i differ with it bharatadesham vedadesham ikkada jarigeyanta annadanam inge ekkada varugatha ekkadi velina annadanam what a wonderful thing it is kabatte so this is the indian culture kanaka annadanam minchina danam kokotledu aa dalitandula perita ఎక్కడో ఒక చోట అన్నదానం ఏర్పాటు చేయొచ్చు ఇంట్లో చేసి ఓపిక లేకపోతే ఏదో ఆశ్రమంలో చేయొచ్చు ఎక్కడో సంవేర్ సీ దట్ హండ్రెడ్ పీపుల్ ఆర్ ఫైడ్ ఆర్ ఫిఫ్టీ పీపుల్ ఆర్ ఫైడ్ ఆర్ సిక్స్టీన్ పీపుల్ ఆర్ ఫెడ్ ఎక్కడో ఒకటి అన్నదానానికి ఏర్పాటు చేయండి అయిపోయిందంటే శ్రాద్ధం యొక్క స్పిరిట్ అంతా వచ్చేసింది ఇంకా యాక్చువల్ రిచువల్ పార్ట్ మీరు ఎంత చేయగలిగితే అంత చేస్తాం ఆ రకంగా దాని స్పిరిట్ మనం తీసుకుంటే సరిపడుతుంది అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఎదంత్ అప్లై టు ఆల్ ఆఫ్ యూ ఎందుకంటే మీరందరూ ఇక్కడ ఉన్నారు కనుక మీరు ఇక్కడ యథో యథాశాస్త్రంగానే యథావిధిగానే చేస్తారు ఏ విధమైన వ్యవస్థ లేని వాళ్ళ కోసం నేను సజెస్ట్ చేశాను సో ఇబ్బంది ఉన్నవాళ్ళు అలా చేయచ్చు దీనికోసమని పెద్ద బెంగ పెట్టేసుకుని అదే పెద్ద ప్రాణాంతకమైన విషయంగా తీసుకోవాల్సిన పని సో అర్జునుడు ఈ ఈ కోసం ఈ యోగం కోసం తన కర్తవ్యాన్ని తాను మానేనక్కర్లేదు టు దట్ ఎక్స్టెంట్ ఈ నీడ్ నాట్ స్ట్రెచ్ ఇట్ యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో ప్రాణాలు పోతాయి బోత్ సైడ్స్ పీపుల్ డై ఇది యుద్ధం అంటేనే అది యుద్ధం లేకుండా ఉండి సమాజం సృష్టిస్తే మంచిది ఆ సమాజం వచ్చినప్పుడు ఆలోచిద్దాం ప్రస్తుతానికి సమాజంలో అలాగే లేదు కదా సమాజంలో యుద్ధం నడుస్తూ ఉంటుంది సో యుద్ధం ఉన్నప్పుడు యుద్ధానికి తగ్గట్టుగా పీపుల్ హ్యావ్ టు డై దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ప్రొసీడ్ ఎనీవే సో ఉత్సన్న కులధర్మాణం మనుష్యానా జనార్దన నరకే నియత వాసవతీత్యను సుష్కుమ This is an important complaint that దిస్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ కంప్లైంట్ దట్ అర్జున హ్యాస్ సడన్గా గుర్తుకొచ్చింది మిత్ర తర్వాత అహోబత sukhalo కతువసిత వ్యద్రాజ్యసుఖలోభేన swajana స్వజనముద్య నేను మీకు ఒక హ్యూమన్ సైకాలజీ గురించి చెప్తాను మీరు ఆలోచించండి ఏదైనా ఒకటి మైండ్లో పడింది అనుకోండి మనస్సులో పడింది అనుకోండి అది ఫిక్స్ అయిపోతుంది మనస్సులో అది డిస్లాడ్జ్ చేయడం టు రిమూవ్ దట్ ఐడియా ఫ్రమ్ ది మైండ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఈ రకంగా మన కూడా అవుతుంది జీవితంలో ఏదో టైంలో ఏదో ఒక నోషన్ వచ్చి పడుతుంది మనస్సులో బస్ యూ గెట్ ఫిక్స్డ్ టు ఇట్ క్విక్ ఫిక్స్ ఏదో అన్నట్టు అయిపోతుంది ఇంకా దాన్నే పట్టుకుని దాన్నే రగడ చేస్తాడు దాన్ని సపోర్ట్ చేస్తూ బోల జస్టిఫికేషన్స్ ఇస్తాడు ఇలాగే ఉంటుంది ఇంకా నేను ఒక దృష్టాంతం చెప్తాను చాలా లౌకికమైన దృష్టాంతం ఓ సంస్థలో వాలంటరీ రిటైర్మెంట్ అని ఇచ్చారు దానికి గోల్డ్ షేక్ హ్యాండ్ అని పేరు గోల్డ్ షేక్ హ్యాండ్ ఎప్పుడవుతుంది వాడు ఆ డబ్బు తీసుకున్నవాడు తెలివితేటలు గలవాడు ఎకనామిక్ డిసిప్లిన్ ఉన్నవాడు అయితే షేక్ హ్యాండ్ లేకపోతే ఇట్ ఈజ్ నాట్ గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇట్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ ఐరన్ షేక్ హ్యాండే అవుతుంది సో ఒక అతను హీ వాజ్ అట్రాక్టెడ్ బై దాట్ రండి ఇలా కూర్చోండి హీ వాజ్ అట్రాక్టెడ్ బై దాట్ అండ్ ఇమీడియట్లీ వాలంటీర్గా రిటైర్మెంట్కి అప్లై చేయాలి అని అనుకున్నాడు అనుకుని అప్లై చేసేస్తే సరిపడుతుంది కదా నా దగ్గరికి వచ్చి సలహా అడిగాడు నన్ను ఏం చేయమంటావు నేను చెప్పాను నేను నిర్మోహమాటంగా చెప్పాను వాళ్ళు ఆ సంస్థ మూసేసి తాళం వేసి రోజు వరకు డేలునా అంటారు వాళ్ళే డక్కా మార్కే వాలంటరీ డిఆర్ఎస్ అని వాలంటరీ రిటైర్మెంట్ కాదు డిఆర్ఎస్ రిటైర్మెంట్ డిఆర్ఎస్ అంటే డక్కా మార్కే రిటైర్మెంట్ స్కీమ్ అనే అలా అలాగ ఉంది అలాగే దట్ ఈస్ అవర్డి అంటే ఎరకాలి కృషి చేసి తోసేసి బయటికి తోసేయటం అంతవరకు నువ్వు దాన్ని విదిలిపెట్టకపో అంతవరకు యూస్టేద్ వాళ్ళు తాళం వేసేసిన రోజున ఇంక నీ ఛాయిస్ లేదు కదా సో అప్పుడు రిటైర్మెంట్ తీసుకుని రాప్తే ఇతను వైయు అడ్వైజ్ మీద ఇద్దరు అంటే ఐ నో యూ నీకు ఎకనామిక్ డిసిప్లిన్ లేదు నువ్వు దాన్ని హ్యాండిల్ చేయలేవు సరిగ్గా వాళ్ళు కనుక నువ్వు అప్లికేషన్ పెడితే అది వెంటనే కళ్ళకద్దుకుని నీ చేతిలో మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టేసి నీకు గేట్ దగ్గరికి పంపించేస్తాను నువ్వు అప్లికేషన్ వాళ్ళకి ఇవ్వడం వరకే నీ చేతిలో ఉంది ఆ తర్వాత నువ్వు వాపసు తీసుకున్నావునా కూడా వాళ్ళు ఇవ్వలేరు తీసుకొని ఇవ్వరు నేను కాబట్టి నువ్వు ఆ పని చేయొద్దని నేను గట్టిగా అడ్వైస్ ఇచ్చాను అయితే నేను అమెరికా వెళ్ళొచ్చాను వెళ్ళి వచ్చేపడికి ఇతగాడు ఈసారి మళ్ళీ కలిశాడు అంటే కలిసి ఏడు మొహం పెట్టుకుని ఉన్నాడు ఏమిటో ఎలా ఉన్నామంటే వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్నానండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు అయిపోయాయండి ఇప్పుడు రోజు గడవడం కష్టంగా ఉందండి అంటే నేను చెప్పాను మీకు వైయుడి ఇప్పుడు మీరే నాకు ఏదైనా ఉపాయం చూపించండి ఇంకా సరే ఉపాయం ఏదో ఉపాయం చూపించడం ఇంకా ఆ కార్యక్రమం తర్వాత కార్యక్రమం కాబట్టి సో మై వైయుడి అని అడిగాను నేను ఐ ఐ అడ్వైజ్ యూ నాట్ టు డూ ఇట్ వైయూ డి అతని భార్యను అడిగాను ఏమా ఇలా ఎందుకు చేసేవంటే ఆవిడ నాకు చెప్పింది ఆయన మనస్సులో పడిందండి ఇంత మనస్సులో పడిందంటే ఎంతసేపు ఒక పురుగు దొలిచిన కుమ్మరి పురుగు దొలిచినట్టుగా దొలిచేయడమే కానీ దానికి సపోర్టింగ్గా ఆర్గ్యూ చేస్తాడే కానీ మనం చెప్పినటువంటి సలహా ఏమి వెండాయినా ఆయన మనస్సులో పడిపోయింది ఇంక దేర్ ఫార్ హీ టు డూ ఇట్ అని చెప్పింది సో దిస్ ఈజ్ హౌ పీపుల్ ఫంక్షన్ ఒక్కసారి మనస్సులో పడిపోయిందంటే మంచో చెడో ఇంకా వాడు అదే పట్టుకుని ఉంటాడు తప్పించి దానికి ఆపోజిట్ ఆగుతుంటే కన్సిడర్ కూడా చేయదు అలాగంటే మూర్ఖత్వం పొరపాటు చేయటం అన్నది జీవితంలో మన అందరి జీవితాల్లో ఉండే సందర్భం ఉంటుంది అది హ్యూమన్ సైకాలజీస్లో అయితే నేను దానికి మీకు దృష్టాంతం ఇచ్చాను సో అర్జునుడి మనస్సులో ఇప్పుడు పాయింట్ పడింది ఏమిటంటే వీళ్ళందరూ మనవాళ్ళే బావలో బావమరుదులో కావలసిన వాళ్ళు వీళ్ళు చచ్చిపోతే ఎవళ్ళు ఎవళ్ళకి తద్దినాలు పెట్టి వాళ్ళు లేకుండా అయిపోతారు అని వాడి మనసులో అది పడింది ఈ తద్దినాలను దృష్టిపడి పడితే ఇప్పుడు యుద్ధం జరిగిందనుకోండి యుద్ధం జరిగితే దుర్యోధనుడు చచ్చిపోయాడు అనుకోండి యుద్ధంలో భీముడి చేతిలో ధృతరాష్ట్ర మహారాజు తద్దిన పెడతాడు ఒకవేళ దుర్యోధనుడు బతికుండే లక్ష్మణకుమారుడు చచ్చిపోయాడు అనుకోండి దుర్యోధనుడు తద్దినేవాడు పెడతాడు అదే అటువైపు అలాగే ఇటువైపు ఎక్కడ బాణం ఎటువైపు బాణం తగిలి ఎవడు చచ్చిపోయినా ఒకడికి తగ్దినం పెట్టినాడు ఒకడికి లోటు వస్తుంది సహజంగా సో ఈ ధోరణలో పడిపోయి హీ హీఈ్ ఫిక్స్డ్ టు దట్ మైండ్ అమ్మో ఎంత పెద్ద పాపం మనం చేయబోతున్నామో అహోబత మహత్పాపం కర్తం వ్యవసితాభయం ఈ తద్దినాలు లేకుండా అయిపోతే ఆ కులధర్మంలో ప్రధానమైన ధర్మం పితృధర్మం కనుక సో నేను ఇందాక మీకు మనం చేశాను ధర్మంలో ప్రధానమైన అంశం మరణానంతర గతి బతికున్నప్పుడు ఏమిటి అన్నది ఇంపార్టెంట్ కాదు మరణించిన తర్వాత ఏమిటి అన్నదానికి ఈ జీవితం ఒక సన్నాహము ఒక ప్రయత్నమే ఒక సాధనము సో ఆ స్థితిలో మహాపాపం చేయటానికి మనం పూనుకున్నాము వయం వ్యవసి పూనుకున్నాము ఏమిటా భాష మహాపాపం స్వజనం హంతుం జనం హంతుం కాదు స్వజనం హంతు ఈ స్వజనం అనేది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రిఫ్రైన్ ఫర్ అర్జున మన వాళ్ళని లేకపోతే మా వాళ్ళని చంపడం పై వాళ్ళని చంపితే పర్వాలేదు ఎందుకంటే మన తజ్ఞాలన్నీ బాగా నడుస్తూ ఉంటాయి మన వాళ్ళని చంపితేనే సమస్య స్వజనం హంత సో ఈ దృష్టికోణం చాలా తప్పు దృష్టికోణం అంత చిన్న దృష్టితో ఆలోచించకూడదు చిన్న విశాలమైన దృష్టితో ఆలోచించకూడదు కాబట్టి మన వాళ్ళని మనమే చంపడం కోసం పూనుకున్నాము ఎందుకు ఈ చంపి మనం బాగుకునేది ఏమున్నది అంటే రాజ్య సుఖ లోభేన రాజ్యం వస్తుంది వీళ్ళందరినీ చంపితే యుద్ధంలో నెగ్గితే ఆ రాజ్యంలో సుఖం వస్తుంది ఆ సుఖమునందలి లోభము చేత లాలస సుఖమునందలి లాలస దాని చేత అడవిలో ఉండటం కంటే రాజ్యాధికారంలో ఉంటే బాగుంటుంది అనే లాలసత చేత మేము ఈ అధర్మానికి పూనుకున్నాము అని అతను అంటున్నాడు బట్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇప్పుడు ఇది ధర్మయుద్ధం ఈ ధర్మయుద్ధంలో నెగ్గినట్లయితే దుర్యోధనుడు చేసినటువంటి దోషాలకి అతనికి ఆ రాజ్యాధికారంలో ఉండే ఆ హక్కు అర్హత అతనికి లేదు అతను అన్యాయంగా ఆక్రమించుకుని కూర్చున్నాడు అతను ఆ స్థానం నుంచి తొలగించి అతనిని శిక్షించి తిరిగి ధర్మరాజ్యాన్ని స్థాపించాల్సిన పూచి ధర్మరాజు మీద ఉంది అందుకోసం అతను యుద్ధానికి వచ్చాడు కానీ కేవలం స్వార్థం కోసం రాజ్యసుఖలోభం కోసం రాలేదు అతను ధర్మరాజు అసలు అటువంటి వాడు అన్నడూ కానే కాదు రాజ్యసుఖలోభం కోసం యుద్ధానికి వచ్చినవాడు అతను కాదు స్వజనము పరజనము కాదు పాయింట్ అక్కడ ధర్మం కోసం యుద్ధం చేస్తున్నావా లేదా అంతే సో సీతాదేవి రాముడి దగ్గర కూడా ఈ ప్రసంగం వస్తుంది రామాయణంలో రాముడు అంటాడు చూడు ఈ యుద్ధం నేను చేస్తున్నానంటే కేవలము సీతాదేవి నా భార్య ఆమెని నేను తిరిగి పొంది సంసార జీవితాన్ని సుఖమయంగా గడుపుకోవాలి అనే కారణంగా మాత్రమే నేను యుద్ధం చేయట్లేదు దట్ ఈస్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ది హోల్ స్కీమ్ యుద్ధం చేయడంలో ఇంకా అనేకములైన ప్రధాన అంశాలున్నాయి వాటిలో ఒకటి నెంబర్ వన్ షీఈ్ నాట్ జస్ట్ మై వైఫ్ షీఈ్ ఎ లేడీ హూస్ ప్రొటెక్షన్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ లైక్ ఎనీ అదర్ లేడీ క్షత్రియపు క్షత్రియ వీరుడికి ఒక అబలని రక్షించవలసిన కూచి అతని మీద ఉంది ఆమె నేను రక్షిస్తాననే నమ్మకంతో అడవికి వచ్చింది కాబట్టి ఆ నమ్మకాన్ని బొమ్ము చేయడానికి వీల్లేదు ఆమెను రక్షించాల్సినటువంటి పూచి నాకు ఉన్నది లైక్ ఎనీ అదర్ సిటిజన్ నేను ఎలా రక్షించాలో ఈవి కూడా రక్షించాలి నెంబర్ వన్ నెంబర్ నాట్ జస్ట్ బికాజ్ షీఈ్ మై వైఫ్ మై వైఫ్ స్థానంలో మరో స్త్రీ ఉన్నప్పుడు కూడా నేను ఇదే పనిచేసి ఉండేవన్నీ నెంబర్ వన్ నెంబర్ టూ రావణాసుడు అధర్మంగా చాలా అన్యాయాన్ని చేస్తున్నాడు ఈ మహర్షులందరూ కూడా కోరారు ఈ రాక్షసుల యొక్క అన్యాయాలని అడ్డుకోవాల్సిందేని వాళ్ళు కోరారు ఆ కోరిన దానికి నేను మీకు ఈ రాక్షసులందరి యొక్క ముప్పు నుండి మీకు రక్షణని కల్పిస్తాను అని నేను ప్రామిస్ చేశాను ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవటం తర్వాత రావణాసురుడు చాలా అధర్మాత్ముడు అతని స్థానంలో విభీషణుడిని ప్రతిష్ట చేసినట్లయితే లంకలో కూడా ధర్మరాజ్యం ఏర్పడుతుంది దేర్ ఆ అధర్మాత్ముడైన రావణాసురుడు గద్దె మీద కూర్చోడానికి వీలు లేదు దింపాల్సిందే అని ఈ విధంగా ఇది ధర్మయుద్ధం గనక నేను ఈ రక్తపాతానికి సంసిద్ధుడయ్యాను కానీ కేవలము నా స్వార్థం కోసం ఇంతమంది వానరుల్ని జతగట్టి వాళ్ళ ప్రాణాలని బలిపెట్టి అలా నేను చేస్తున్నాను మీరు అనుకోవద్దు అని అంటాడు సందర్భంలో కాబట్టి ఇది ధర్మయుద్ధం అలాగే ఇది కూడా ధర్మయుద్ధం రాజ్యసుఖలోభంతో చేస్తున్నటువంటి యుద్ధం కాదు సో అర్జునస్ రీడింగ్ ఈజ్ రాంగ్ అది ధర్మయుద్ధం కాకపోతే శ్రీకృష్ణుడు రాడు అక్కడికి శ్రీకృష్ణుడు దాంతో ప్రవేశించి ఉండడు హీ వి నెవర్ సపోర్ట్ అధర్మయుద్ధ సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ ఇన్వాల్వ్ శ్లోకం అందాము అహో బత మహత్పాపం క్యవసిత వయం యద్రాజ్యసుఖలోభేనా హంతు స్వజనముద్య నేను మహాత్మున ప్రశ్న అడిగాను ఏమంటే అర్జునుని యొక్క లాజిక్ ఒకటి ఉన్నది He presents his viewpoint in a very convincing fashion. ఫ్యాషన్ ఈ యొక్క రాష్ట్రం శ్లోకాలన్నీ చూసినట్లయితే చాలా శాంతి కాముకుడు ధర్మమునందు చాలా అభిమానం గలవాడు అని రెండు పాయింట్స్ చాలా బలంగా ముందుకొస్తాయి తర్వాత శాంతి కాముకుడు మనకి శాంతి ఉండాలి రక్తపాతం ఉండకూడదు అనే మాట అలాగే బలంగా ముందుకొస్తోంది ధర్మము ధర్మం గురించి చెప్పాడు కులధర్మములు జాతి ధర్మములు సో లుప్త పిండోదక క్రియా ఒక వైదిక కర్మానుష్ఠాన పరుడి చెవులకి మంచి మధురమైన మాటలు ఎన్నో పలికాడు దాంట్లో ఏది సందేహం లేదు కాబట్టి అదో పాయింట్ బలంగా ముందుకొస్తాం తర్వాత వైరాగ్యం ఎంతో బలంగా ముందుకొస్తాం సో ఈ విధంగా అర్జునుని యొక్క లాజిక్ అది కొట్టుపారేయటానికి వీళ్ళ లాజిక్ లాగా అనిపిస్తుంది అంతేకాకుండా సమాజంలో చాలామంది అర్జునుని లాజిక్ అంటే చాలామంది అంటే దెర్ఆర్ అట్లీస్ట్ ఎ ఫ్యూ పీపుల్ హూ ఫైనల్లీ సపోర్ట్ ది వ్యూ పాయింట్ ఆఫ్ అధ్యునా అండ్ కండెమ్ శ్రీకృష్ణ శ్రీకృష్ణుని ఖండిస్తారు అలాంటి వాళ్ళు చాలామంది థింకర్స్ అదే మన ఆంధ్రదేశంలోనే ఉండేవారు అటువంటి థింకర్స్ వాళ్ళందరికీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహాభారత తత్వకథనము అనే పుస్తకంలో సమాధానాలు చెప్పారు చెప్పడానికి ప్రయత్నించారు సమాధానాలు చెప్పడం అంటే ఎదరువాడు ఒక నిర్ణయానికి వచ్చేసి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంక వాడికి మీరు ఏం చెప్తారు సమాధానం వాడిని ఏం కన్విన్స్ చేస్తారు సో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ చేయడం తప్పు అని రోషయ్యాడు అంటే ఇటువైపు అంటారో ఆ ఫైలు మొదలుపెట్టింది మీరే కదా ఇంక తప్పేవిట్రా మీరే మొదలు మీ రాజ్యం రాలేదు కాబట్టి సుమారు మీరు ఓడిపోయాడు కాబట్టి ఆ పక్కన మేం చేయం ఇంకా తప్పేవి మీరే కదా ఈ ఇవన్నీ మొదలుపెట్టింది అంటే ఒప్పుకోడు దాన్ని ఒప్పుకోడు దానికి ఏదో మళ్ళీ మేళక వేస్తాడు కరెక్టే కానీ ప్రైవేట్ చేయడం కరెక్టే కానీ మీరు చేసినట్లు చేయకూడదు ఇంకోలా చేయడం కరెక్ట్ ఏదో మేలుక because he decided not to agree to the point ing i don't know what to tell you a vidhanga shri krishnudu yuddhanne munduku tosi rakthapathane srushtinchado ane vadu argue cheyadaniki siddha padadu ankonde inka vanni meer em argue chesi convince chestaru but there are people alante vallu koddi mundu videshallo kuda unnaru videshallo nen chusaan indology departments lo kontha mandi చికాగో యూనివర్సిటీ ఇండాల ఇండాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆవిడ ఉంది ఒక లేడీ షీ షీ థింక్స్ the killing of many people. So like that she makes an argument about it. She wrote a book about it. So ఎ బుక్ అబౌట్ ఇట్ సో ఇవన్నీ కాబట్టి ఈ రకంగా పీపుల్ ఆఫ్ దే దే మేక్ వెరీ సీరియస్ ఆర్గ్యుమెంట్ అగెన్స్ట్ శ్రీకృష్ణ నేను మహాత్ముని అడిగాను హృషికేశ్లోనే no? ఏమన్నా ఇలాగంటే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా దీని మీద మీరు ఏమంటారు అని అడిగాను అంటే అప్పుడు ఆయన నాకు సమాధానం చెప్పారు చూడు అర్జునుడు ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక అల్పమైన బుద్ధి గలవాడు కేవలము తాను తన కుటుంబము తన బంధువులు తన సుఖము తన జనము అనే అల్పమైనటువంటి బుద్ధి చాలా పరిచ్ఛిన్నమైన బుద్ధి దాని చేత ప్రభావితమైన రాగద్వేషములు ఇవి నిండా పెట్టుకుని అర్జునుడు మాట్లాడాడు మన సమాజంలో కూడా ఈనాడు జనులు ఎలా ఉన్నారంటే చాలా అల్పమైనటువంటి సంస్కారం కలిగి తాము తమ కుటుంబం కులాసగా ఉంటే చాలు సమాజం ఏమైపోయినా పర్వాలేదు ఓవరాల్ సమాజం యొక్క క్షేమంతో మనకు సంబంధం లేదు మనకి రిజర్వేషన్ వస్తే చాలు ఓవరాల్ సమాజం ఏమైనా పర్వాలేదు